సశివసరంభా శంకరాచార్య మధ్య మా అస్మార్య పర్యంతం వందే గురు పరంపరా బంధుగణ మనం ఇరవై మూడో శ్లోకం చూస్తూ ఉన్నాము తమ్ విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞత స నిశ్చయన యోగోణచేత సోగము అంటే దుఃఖముతోటి సంయోగం కలగకుండా కాపాడుకోవడమే యోగము అదే యోగము అంటే చూడండి యోగము అనేది ఇక్కడ కేవలము మనఃప్రధానంగా ఉంటుంది యోగ చిత్తవృత్తి నిరోధ పతంజలి మహర్షి యొక్క నిర్వచనం దేహము ఆసనము ప్రాణాయామము ఇంద్రియముల యొక్క ఉపసంహారం దానికి ప్రత్యాహారము అని పేరు అవి యోగానికి దారితీసే సోపానాలు వాస్తవంలో యోగము అంటే ఏ వాయిస్ సరిగ్గా రాలేదా కొంచెం అక్కడ ఒక్క నిమిషం ఉండి అడ్జస్ట్ చేయండి వాస్తవంలో యోగము అంటే మనస్ ఉంటుంది మనస్సు మీద మనం చేసేటువంటి అనుశాసనానికి డిసిప్లిన్కి యోగము అని పేరు మనస్సు ఇప్పుడు మీకు సుఖ దుఃఖముల యొక్క అనుభవం మనస్సులోనే ఉంటుంది ఇప్పుడు శారీరకమైన దుఃఖము ఇప్పుడు తలపోటు వచ్చింది అనుకోండి అయితే పడిషన్ పట్టింది అనుకోండి దానికి మనస్సుకి సంబంధం లేదు అది దానివల్ల దాన్ని కొంచెం ఓపిద్ద మనం సహించాల్సి ఉంటుంది దాన్ని సహించడానికి కావలసిన శక్తి కూడా మనస్సు మనశ్శక్తే శరీరము కూడా మనస్సు చెప్పినట్టుగా పనిచేస్తుంది కాబట్టి పడిశం పట్టగానే ఏదో భూమి ఆకాశాల ఏకమైపోయినంత హడావిడి చేసేదనుకోండి ఆ పటిషమే వాడికి మహా దుఃఖాన్ని కలిగిస్తుంది అలా కొంతమంది క్యాన్సర్ వ్యాధి కూడా అలాగ నిబ్బరంగా ఉండిపోతారు అసలు ఎక్కడ తూష్ణీ ఏం మాట్లాడరు అలా కానుగా ఆ వ్యాధి అంత ఇబ్బంది పెట్టదు దేహం పడిపోవడం అందరికీ సమానమే అది ఎప్పుడూ అందరికీ సమానమే కాబట్టి మనస్సు యొక్క శక్తి మనో నిరోధము దేహములో వచ్చే వ్యాధుల మీద కూడా విజయాన్ని సాధించటానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంతకీ ఇప్పుడు పాయింట్ ఏమిటంటే యోగం అంటే దుఃఖంతో సంయోగం లేకుండా చూసుకోవటమే ఒకసారి నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు మహాత్ముడు ప్రసంగం చేస్తున్నారు హీ వాజ్ టీచింగ్ సమ్ పీపుల్ పెద్ద పెద్ద మీటింగ్ అడ్రస్ ఆయన వాళ్ళకి చెప్తున్న సలహా ఏమిటంటే మీ హృదయంలో చీర్ఫుల్నెస్ అంటే ఉల్లాసము అది ఏ పరిస్థితుల్లోనూ అది పోకుండా మీరు కాపాడుకోండి సపోజ్ ఎకానమీ డౌన్ అయిందనుకోండి ఎకానమీ డౌన్ అయినప్పుడు కూడా మీ హృదయంలో ఉల్లాసం చెడిపోకుండా మీరు చూసుకోండి మీ ఎందుకంటే మీ హృదయంలో ఉండే ఉల్లాసం ఏదైతే కలదో దానికి బాహ్య పరిస్థితుల మీద ఆధారపడద్దు బాహ్యంలో పరిస్థితులు ఒకసారి పైకి పోతాయి ఒకసారి కిందకు వస్తూ ఉంటాయి ఒకసారి ఎవరో తిడతారు లైట్ ఇంకొకసారి ఎవరో పొగొడుతారు ఇలాగ ఇవన్నీ వస్తూ ఉంటాయి బాహ్యంలో ఎలా ఉన్నా ఎకానమీ పైకి వెళ్ళినా కిందకొచ్చిన ఉద్యోగం ఉన్నా ఊడినా లేకపోతే ఏవైనా రిలేషన్షిప్స్లో సమస్యలు ఉంటాయి భార్యాభర్తల మధ్య తండ్రి కొడుకుల మధ్య ఏవో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్లో ఏవైనా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కూడా అటువంటి అన్ని సందర్భాలలోనూ మనం సుఖం వస్తే ఉల్లాసంగా జంతువులు వేయటం ఆనందం పార్టీలు ఇది ఏదేనడం దుఃఖం వస్తే కృంగిపోతూ ఉండటం సుఖం వచ్చినప్పుడు దేవుడు వద్దు ఏమొద్దు ఎక్కడికో పార్టీకి మజాక మార్కెట్కి వెళ్ళిపోవడం షాపింగ్ మాల్స్కి వాటికి వెళ్ళిపోవడం దుఃఖం వచ్చిన అంటే ఇంక దేవాలయాల చుట్టూ చక్కర్లు దిస్ కైండ్ ఆఫ్ యోయో రెస్పాన్స్ అంటారు ఈ యోయో రెస్పాన్స్ వల్ల ఏమీ ఉపయోగం మనం ఎంతసేపటికి ఎట్టి పరిస్థితులలోనైనా సరే ఆ మనస్సులో ఉండేటువంటి మౌలికమైన ఉల్లాసం ఏదైతే ఉంటుందో చీర్ఫుల్నెస్ దాన్ని ఎన్నడూ విడిచిపెట్టదు నీకున్న సంపదంతా హరించిపోయింది అన్నా కూడా ఓ చిరునవ్వు నవ్వి ఆ ఉల్లాసాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయి నీకు ఉన్నదేదో ఉందనుకున్నది ఊడిపోయింది లేదా ఏదైనా రిలేషన్షిప్ భగ్నం అయిపోయింది లేదా అనుకున్నది కలిసి అనుకున్నది కలిసి అని ఈ విధంగా ఇలాంటివే కదండి జనులకుండే సమస్యలు ఇలాగే ఉంటాయి ఈ సమస్యల్లో ఏది వచ్చినా కూడా నీ మనస్సులో ఉండే ఉల్లాసాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టుకోవద్దు దాన్ని కాపాడుకో అని ఆయన ఆడియన్స్కి ఉద్దేశించి చెప్తున్నాడు చాలా గొప్ప సలహా ఇటుకే ఆయన దాన్ని మోడర్న్ మేనేజ్మెంట్ స్కీమ్లో చెప్పుకొస్తున్నాడు ఆయన వేరే గీతలో దాన్ని కొంచెం శాస్త్రీయమైన ప్రణాళికలో ఏమన్నారంటే యోగము అనగా దుఃఖముతోటి సంయోగం పెట్టుకోకుండా ఉండటమే యోగము దాన్ని నువ్వు అభ్యాసం చేయాలి ఏమంటే మనస్సులో దుఃఖంతో తాదాత్మ్యం రాకుండగా దుఃఖంతో ఐడెంటిఫై కాకుండా దుఃఖము అంటే నెగిటివ్ ఇమోషన్స్ ఒకప్పుడు భయం కావచ్చు బెంగ కావచ్చు లేకపోతే చిన్న వర్రీ కావచ్చు ఎన్ని దుఃఖము కేటగిరీలోకే వస్తాయి ఎనీ పెయిన్ఫుల్ ఇమోషన్ దాంతో పాదాత్ప్యం చెందతుండగా మనం కే ప్రికాషన్ తీసుకోవాలి అటువంటి ప్రయత్నానికే యోగము అని పేరు ఈ యోగాన్ని మనం ఏనాడు అశ్రద్ధ చేయరాదు సనిశ్చయైన యోక్తవ్యప్పుడు కూడా స్టెబిలిటీ ఉండాలి జీవితంలో స్టేబుల్గా ఉండాలి ఇప్పుడు ఒక విద్యార్థుల మీద ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో చేరాడు మెకానికల్లో చేరాడు ఆరు నెలలు అయిన తర్వాత నాకు ఈ మెకానికల్ వద్దు నేనేమో సివిల్ అదే ఎలక్ట్రానిక్స్కి పోతాను అనమాట ఏంటి ఆరు నెలలు మరి వేస్ట్ కదా అంటే నాకు ఆ సంవత్సరం ఇంక చదవడం మానేశాడు ఇంటి దగ్గర కూర్చున్నాడు అదే అయిన తర్వాత మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యాడు నేను ఎలక్ట్రానిక్స్కి వెళ్తాను అలాంటి వాడు ఎలక్ట్రానిక్స్ మాత్రం ఏమి ఉద్ధరిస్తాడు సో అలా ఉండకూడదు మంచుకో చెడుకో మెకానికల్కి వచ్చాము ఇంకా దీంట్లో ఫిక్స్ అయిపోయి దీన్ని తరోగా మనం సక్సెస్ చేయాలి అని ఆ రకమైన స్టెబిలిటీ ఉండాలి మనుషుల్లో స్టెబిలిటీ చాలా తక్కువ ఉంటుంది స్థిరంగా ఉండరు ఆ అస్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే మనస్సు నుంచి వస్తుంది మనస్సు అస్థిరంగా ఉంటుంది మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం అమెరికాలో ఉంటారు మన భారతీయులు ఇక్కడ ఉన్నవాళ్ళు అమెరికాకి వెళ్ళడానికి మహాప్రయత్నం చేస్తూ ఉంటారు అమెరికా వాళ్ళు పర్మిషన్ ఒప్పుకుంటారు అంటే అట్లాంటిక్ సముద్రాన్ని ఈదుకుంటూనైనా వెళ్ళిపోతారు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇంత ఇంత ఈదుకుని వెళ్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి పంపించేస్తారు కాబట్టి వీళ్ళు వెళ్ళట్లేదు కానీ ఈదుకుంటూనైనా వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పోనీ వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా వాళ్ళు హ్యాపీగా ఉండరు వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశానికి వెళ్ళిపోతే బాగుంటుందేమో అక్కడ అమెరికాలో ప్రతి పని మనమే చేసుకోవాలి పెట్టేది మనమే మోసుకోవాలి ఇంట్లో పనులన్నీ మనమే తెచ్చుకోవాలి గిన్నె మనమే తోముకోవాలి కారు మనమే నడుపుకోవాలి మీరు మార్కెట్కి వెళ్ళి బరువైన వస్తువులు కొన్నారనుకోండి మనమే మసుకు తెచ్చుకోవాలి నెచ్చిన పెట్టుకుని ఎవడూ తెచ్చుకోవాలి సో ఒకడు అడిగాడు హూ విల్ లిఫ్ట్ దిస్ బ్యాగ్ బాక్స్ అని అడిగాడు అంటే ఆ రిసెప్షనిస్ట్ చెప్పాడు దేర్ ఈస్ ది లిఫ్ట్ ఎవరు లిఫ్ట్ చేయండి నువ్వే లిఫ్ట్ చేసుకోవాలి లిఫ్ట్ అయితే అక్కడ ఉంది అలా ఉంటుంది ఇక్కడలా ఉండదు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ కొన్ని పరిస్థితులకి ఇష్టపడి అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూస్తారు కదా దీనికి ఆకర్షిత ఆకర్షణ కలిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయాలని తహతహలాడతారు ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలని తహతహ నువ్వు ఉన్న చోట ఉన్నవా అలా వెళ్ళిపోతే నీకు హ్యాపీనెస్ రాదు వాళ్ళు అక్కడ హ్యాపీ నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండు ఫర్ సమ్ వ్యాలిడ్ రీజన్ వెళ్లడంలో తప్పేం లేదు కానీ అలా ప్లేస్ మారిపోతే నేను సుఖపడిపోతాను అని అనుకోవడం చాలా పొరపాటు ఈ కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళలో కూడా ఈ రకమైనటువంటి అస్థిరత్వం ఉంటుంది దాన్ని ఎట్రిషన్ అంటారు ఈ ఎలక్ట్రానిక్స్ దాంట్లో మొన్నటి అంటే చాలా హైలో ఉన్న టైంలో థర్టీ ఎట్రిషన్ ఉండే బిటా ఇప్పుడు ఇంకెట్యురేషన్ లేదేం లేదు ఇప్పుడు అంతా డౌన్లో ఉంది అసలు ఉద్యోగం ఉంటే వాళ్ళు సార్ చాలా ఉన్నట్టుగా ఉండే వాటెవర్ సో ఈ అస్థిరత్వము ఉండకూడదు ఒక స్థిరంగా ఉన్నాం అంటే మరి ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ బాహ్యంలో ఉన్నదాన్ని బట్టి మీరు ప్రోగ్రెస్ ఎన్నడూ నిర్ధారించలేరు ఆ ప్రోగ్రెస్కి చాలా చాలా హెవీ డౌన్ సైజ్ ఉంటుంది మీరు కారు మీద వెళ్ళేవారు సైకిల్ మీద తొక్కేవారు స్కూటర్ తొక్కడం ప్రారంభించారనుకోండి అబ్బా ఏం ప్రోగ్రెస్ అని మీరు అనుకోవచ్చు కానీ దానికి చాలా డౌన్ సైజ్ ఉంటుంది అంటే వాడు దానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటాడు దాని కారణంగా సైకిల్ మీద వెళ్ళేప్పుడు హ్యాపీగా ఉండేవాడు పెట్రోల్ పోయి దాంట్లో చక్కగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు స్కూటర్ వచ్చిన తర్వాత దాంట్లో పెట్రోల్ పోసి పొట్ట పెరిగిపోయి వీడు అనారోగ్యంగా వండించుకున్నాడు సో ఇలాగంటి ఇబ్బందులు దాంట్లో ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి సైకిల్ అక్కడ పెట్టుకుని వెళ్ళి మళ్ళీ మన సైకిల్ మనం తెచ్చుకురావచ్చు ఈ స్కూటర్ అలాంటి నమ్మకాలు లేవు తర్వాత సైకిల్ మీద వెళుతుంటే మీరు ఏ పోలీసు వాడు మిమ్మల్ని పట్టుకోడు ఏమీ చేయడం అదే స్కూటర్ మీద వెళ్తుంటే మీ దగ్గర డబ్బులు లాగేద్దామని చూస్తాడు సో చాలా డౌన్ సైడ్ ఉంటుంది దానికి కాబట్టి వరల్డ్ ప్రోగ్రెస్ అన్నది It won't come easy. Whereas you, if your outside progress is being made more beastly. Only some the other progress, a... progress. progress. had to exist throughout the video. We should 你が自信表示する必要 lucky cosa。We are done with this not only with our sins. We will protect our lives. There is one winged to find others that were protected. So by that, Solomon gave us all he encrypted. Evenly they didn't do that. ఆ ప్రొఫెషన్లో వాడు ఉండడు మీరు అది అర్థం చేసుకోరు నీకు అది అర్థం కాదు ఆ పాయింట్ వాడు వాడు ఏదో ఒక ప్రొఫెషన్లో వాడు ఉన్నాడు అంటే ఆ ప్రొఫెషన్ నమ్ముకుని దాని మీద పది రూపాయలు సంపాదించుకుని బతికే ప్రయత్నం వాడు చేస్తున్నాడు అంటే ఆ ప్రొఫెషన్ బై ఇట్ సెల్ఫ్ వాడిని రక్షించదు అని తేలిందా లేదా బై ఇట్ సెల్ఫ్ వాడిని రక్షించండి మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది పీపుల్ ఓంట్ అండర్స్టాండ్ ఊరికి ఎలా సూపర్ఫిషియల్గా పోతారు కాబట్టి ఆ ఇన్నర్ ప్రోగ్రెస్ అది ఆ మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందకుండగా ఆ స్పేస్ విత్ రిఫరెన్స్ టు మైండ్ దానికే యోగా అని పేరు మనస్సు ఏ స్థితిలో ఉన్నా సరే నేను మనస్సుతోటి మమేకం కాను తాదాత్మ్యాన్ని చెందను ఆ స్పేస్ ధ్యానం ద్వారా మనిషి సంపాదించుకోవాలి దానికి యోగము పేరు స నిశ్చయైన యోక్తవ్య ఆ నిశ్చయం చేసుకుని చెయ్యాలి ఆ గురించి మనం మాట్లాడుతున్నాం అనిర్విణ చేతస నిర్వేదమునకు ఎట్టి పరిస్థితులలోనూ తాగు నీయరాదు నిర్వేదము అంటే నిరాశ నిస్పృహ నిరుత్సాహము దాన్ని నిర్వేదము సంస్కృతంలో ఆ నిర్వేదాన్ని దగ్గరకు రాణించకూడదు గతాపిక్ మిగతా అంతా నేను చెప్పాను భాష్యం చూద్దాము అనిర్విణ నిర్విణం అనిర్వి చేత అది నిర్విణము కానిది నిర్విణము కానిది అంటే నిర్వేదము లేనిది అంటే ఆ పదం మీరు పట్టుకోవాలి నిర్వేదము అంటే నిరుత్సాహము నిరాశ నిస్పృహ మూడు పదాలు చెప్పాను ఏ ఒక్కటైనా మీకు హిట్ అవుతుందేమో అని మూడు పదాలు చెప్పాను అదనమాట దట్ ది పర్పస్ అపదం అని తెలిసిందే అనిపించాలి సో దానికి తామును ఈయరాదు నిరుత్సాహం అన్నాడు పడపడు సో అలాగ ఉండాలి సాధకుడు ఏదది నిరుత్సాహము లేనిది ఏమిటది కింతత్తు ఏమిటది నిరుత్సాహం లేనిది చేత మనస్సు ఇప్పుడు ఉత్సాహం అన్నది ఇటు దేహానికి కాదు అటు ఆత్మకి కాదు మనస్సుకి మొత్తం సాధనంతా మనస్సు చుట్టూ ఉంటుంది మీరు మనస్సు మీద ఒక నిఘా వేయటం అభ్యాసం చేయాలి అదే యోగము అంటే మనస్సు మీద నిఘా యోగము కాబట్టి మనస్సులో నిరాశా నిస్పృహలను చేరనివ్వకూడదు తేనా నిర్వేదరహితేనాస చిత్తేనాథ సో నిర్వేదము లేని మనస్సుతో నిరుత్సాహము లేని మనస్సుతో యోగమును చేయవలము ఇప్పుడు యోగాభ్యాసం చేస్తున్నారు అనుకోండి పాదహస్తాసన్ అంటాడు పాదహస్కాసనంటే ఇలా వంగి ఆ పాదాలని చెత్త పట్టుకోవాలి ఒక ఆయన ఉన్నాడు ఆయనకి బూట్లు తొడుక్కోవాలంటే నౌకరు వచ్చి బూట్లు తొడగాలి ఏమంటే మీరు తొడుక్కోలేరా అంటే నేను తొడుక్కోలేను నేను నా పాదాలను చూసి చాలా కాలమైంది అని చెప్పాడు ఆయన ఆయన పాదాలను ఆయన ఎప్పుడు చూడలేదు ఎందుకంటే కనపడలో ఈ మధ్యలో ఈ మధ్యప్రదేశ్ అంటారు చూడండి మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రం చిన్న అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి పెద్దరాకప్పుడు ఈ ఛత్తీస్గఢ్ లేనప్పుడు కృష్ణ ఏమిటంటే అన్ని రాష్ట్రములలో పెద్దది ఏది మధ్యప్రదేశ్ అలాగే ఈ మనిషి యొక్క స్ట్రక్చర్లో కూడా ఈ మధ్యప్రదేశ్ చాలా పెద్దదిగా ఉంటుంది ఈ మధ్యప్రదేశ్ ఏం చేస్తుందంటే ఈ పైకి కిందకి కమ్యూనికేషన్ లేకుండా చేసేస్తుంది దాంతో ఈ కింద ఏ గడుస్తుందో పై ఏం తెలియదు కాబట్టి వీడికి వీడి టోస్ అదే వీడి పదాలు వీడికి కనపడవు ఈ మధ్యప్రదేశ్ అంటే వస్తుంది అంటే అది వాడు ఇలా పెట్టి ఇలా ఇలా చూస్తాడంతే ఇలా ఉంటాడు ఇలా చూడాలంటే కష్టం అవుతుంది అప్పుడు వాడు ఎవడ వచ్చి బూట్లో ఎవరు అడుగుతాడు సో అలా అలాంటి పరిస్థితి ఉండ ఉండరాదు వాట్ ఎవర్ సో ఇప్పుడు వాడు వంగలి ఉంది ఈ చేతు ఆధార పట్టుకోవాలి ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఇట్ ఈస్ అయితే ఉండేప్పుడు మోకాళ్ళు వంచకూడదు బటి స్థితి మోకాలు వంచితే ఇంకేముంది పోయిందంటే వీడు ట్రై చేస్తాడు ట్రై చేసి అబ్బా మన వల్ల ఏమవుతుంది అని అసలు స్టార్టింగ్లోనే ఈ గివ్స్ అప్ అదే మన వల్ల కాదు ఈ గివ్సప్ స్టార్టింగ్లోనే గివ్ అప్ ఇప్పుడు ఇది ఎలా అంటే మా చిన్నప్పుడు ఫోర్త్ ఫారంలో థర్డ్ ఫారం పాస్ అయిన వెంటనే ఫోర్త్ ఫారంలోకి వచ్చేవాళ్ళం అలా ఉండేది చిన్నప్పుడు మీకు గుర్తుంటుంది ఫోర్త్ ఫారంలోకి వచ్చేప్పుడు మళ్ళీ అక్కడ ఒక సెలక్షన్ ఉండేది జనరల్ మ్యాథమెటిక్సా లేకపోతే ఆల్జిబ్రా ఏది కావాలి మీకు అని సెలక్షన్ అలా భయపెట్టేసేవారు ఉళ్ళో వాళ్ళు అందరూ భయపెట్టేసేవారు ఏమని ఆల్జిబ్రా అంటే అది గుండె గాబరాగా ఉంటుంది ఆల్జిబ్రా వద్దు ఆల్జిబ్రా గుండె గాబరా జనరల్ మ్యాథమెటిక్స్ అయితే కాలము వేగము తర్వాత చక్రవడ్డీ మామూలు వడ్డీ ఇలాంటి నాలుగు అధ్యయ అధ్యాయాలు ఉంటాయి వాటిల్లో పరీక్షకి మనం ఈజీగా పెసవచ్చు ఈ ఆల్జిబ్రా ఎక్స్ అంటే ఏం తెలుస్తుంది అంటే తెలుస్తుంది కానీ ఎక్స్ అంటే ఏం తెలుస్తుంది ఏమో అంతా గుండెగాబరాగా ఉంటుంది అని భయపెట్టివారు భయపెడితే మేము వేసంగాలం అంతా మాకు ఈ మూడో తరగతి పా మూడో ఫారం పాస్ అయిన నాలుగో ఫారంలో జరిగిన ఈ చర్చలో భయపడి కేవలం ఆ భయం కారణంగా డర్ డర్కే మారేనా ఏదో ఉంటారు చూడండి అలా భయం జనరల్ మ్యాథమాటిక్స్ లో వెళ్ళి జాయిన్ అయ్యేవారు ఆల్జీరా వదిలిపెట్టేవారు మేమేం చేసామంటే గుండె జటవు చేసుకుని కానీ లెటర్ లెట్ ఇట్ హ్యాపన్ అని మేము వెళ్ళి ఆల్జిబురాలో దూరాము అప్పట్లో ఎవరి డెసిషన్ వాళ్ళది ఇంటినిగర్ పేరెంట్స్కి పట్టాము చదువుకుంటే సంతోషం చదువుకోతే వెళ్ళి సంతోషం అన్నట్టుగా ఉండే విలువ ఆల్ జీబురాలో చూడ అలాగే సో ఆ భయం అనేది ఉండకూడదు అలాగే యోగం చేసేప్పుడు కూడా ఆయన అడుగు ఇలా ఇంత యోగం మనం ఎక్కడ చేయగలం ఈ ప్రాణాయామం మనం ఎక్కడ చేయగలం మన వల్ల ఏమవుతుంది అనే నిరుత్సాహం ఉండకూడదు దా అలాంటి భయం ఉండకూడదు యోగం అన్నది ఎవళ్ళ వచ్చింది మనస్సు మనం చెప్పిన మాట వింటుందా విందా మనస్సు మన చెప్పిన మాట లేకపోతే ఇంకెవర చెప్పిన మాట వింటుంది ఆవులు బదులు ఇవన్నీ యోగాభ్యాసం చేస్తాయే ఏమన్నానా మనమే చేయాలి యోగాభ్యాసం కాబట్టి మనమే మనస్సు చెప్పిన మాట వినిట్లా చేసుకుని యోగాభ్యాసం చేయాలి ఈ యోగము ధ్యాన యోగము మన కోసమే కనుక నిరుత్సాహానికి తాగునీయరాదు బుద్ధుని యొక్క చరితంలో సంస్కృతంలో ఉంది బుద్ధ చరితం అంట్లో ఒక శ్లోకం ఉంది ఒక అందమైన శ్లోకం ఆయన ఆ బోధివృక్షము ఆ వృక్షాన్ని చూసుకుంటాడు చూసుకుని ఇక్కడ తపస్సు చేసుకోవాలి తపస్సు అంటే ధ్యానమే ధ్యానం ధ్యానానికే తపస్సు అని పేరు అని నిశ్చయించుకుని అక్కడ కూర్చుంటాడు కూర్చునే ముందు ఆయన ఇలా అనుకుంటున్నాడు మనస్సులో బుద్ధ జీవితాన్ని కావ్యంగా రాశారు కదా ఇహాసమే సుష్యతుమే శరీరం త్వగస్థి మాంసాన్ని లయం ప్రయాంతు అప్రాప్య బోధం బహుకల్ప దుర్లభం నైవాసనాత్ కాయమిదం చలిష్యే అని అంటాడు చాలా సరళమైన సంస్కృత శ్లోకం చదివాను కొంతమందికైనా అర్థమైపోతున్నాను సో ఈ ఆసనంలో నేను కూర్చుంటున్నాను శరీరం ఎండి నాశనమైపోయినా పర్వాలేదు చర్మము మాంసము ఎముకలు ఇవన్నీ కూడా నాశనమైపోయినా పర్వాలేదు జ్ఞానాన్ని పొందకుండగా ఆత్మస్వరూపాన్ని తెలియకుండగా నేను ఈ సీట్లోంచి ఈ దేహాన్ని కదల్చను అన్నిశ్చయం చేస్తుంది బహుకల్ప దుర్లభం ఆత్మజ్ఞానము అనేది ఆత్మస్వరూపంలో నిలిచి ఉండుట అనేది అనేక కల్పమును తపస్సు చేసినా కూడా లభించేది కాదు అది అంత కఠినమైనది అంత అంత విలువైనది కఠినమైంది కాదు చాలా విలువైనది దాన్ని మనం పొందొచ్చు ఎందుకంటే ఆత్మస్వరూపం మనమే మనకు స్వరూపమే అది మనం దానికంటే దూరంగా లేనేలేము మన భ్రమచేతన అలా అనిపిస్తోంది తప్ప కాబట్టి ఆ విధంగా ఈ శరీరము మాడి మసైపోయినా సరే ఎండి నశించిపోయినా సరే నేను మాత్రం ఈ ఆసనం నుంచి కదలను అని బుద్ధుడు కూర్చున్నాడు మనం బుద్ధుడు కూర్చున్నంతగా పర్వాలేదు అంతలా కూర్చోక్కర్లేదు కానీ ఏది ఏమైనా సరే మనం ఏమనుకోవాలి దోమలు కుట్టినా సరే చెమట పట్టినా సరే ఫ్యాను తెరక్కున్నా సరే నేను ఇరవై నిమిషాలు దాకా ఇక్కడి నుంచి కదలను అనుకుంటే సరిపడుతుంది మనం అంత మాత్రం అనుకుంటే సరిపడుతుంది మన యోగం ముందుకు సాగిపోతుంది ఈ మధ్యలో పాలు వాడు పిలిచినా సరే కాఫీ గుర్తు వచ్చినా నేను ఈ ఆశ్రవించి లేవదు అని ఏదో ఇలాగైతే ఒక దండో చేసుకుని దాంట్లో కూర్చుని ఓ ఇరవై నిమిషాలు కనుక వీడు ధ్యానం చేయగలిగితే ఈ ఫోన్ మోగినా సరే అని ఇలాగేదో పెట్టుకోవాలి ఎవరి సందర్భాన్ని బట్టి వాడు పెట్టుకోవాలి సో అలాగా ఆ ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది తర్వాత ధ్యానంలో నిరుత్సాహాన్ని దరిదాపులకి రానివ్వకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది డోంట్ యాక్సెప్ట్ డిఫీట్ ఎప్పుడు కూడా అపజయాన్ని అంగీకరించదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డిఫీట్ని యాక్సెప్ట్ చేయకూడదు ఎప్పుడు డిఫీట్ని యాక్సెప్ట్ చేయకూడదు యోగా ఉందనుకోండి మనం ఎందుకు చేయలేం చేయగలుగుతాం వైనాట్ అది ప్రాబ్లం ఇది ఫిజికల్ ఏమీ కానే కాదు యోగా అన్నది కేవలము మనోనిరోధం తప్ప ఇక్కడ ఫిజికల్ ఏమీ లేనే లేదు మనస్సు చెప్పిన మాట విండవు కరెక్టే మనస్సు చాలా చంచలంగా ఉంటుంది పాదరసంలాగా ఉంటుంది ఇటు పట్టుకుందా అటు పట్టుంది అటు చాలా డిస్టర్బింగ్ గానే ఉంటుంది కానీ మరి అభ్యాసం చేస్తే దారికి వస్తుంది క్రమంగా రోజు అభ్యాసం చేస్తుంటే ఆ స్థిరత్వం మనస్సుకి అబ్బుతుంది మీరు దేన్ని నేర్పితే అది అది నేర్చుకుంటుంది ఆరు నెలలు అనేది సానుతుంది సో ఆ రకంగా మీరు కనుక ఆరు నెలలు అక్కడ లేదు మూడు నెలలు ధ్యానం చేసిన మనస్సులో చక్కటి పరివర్తన వస్తుంది వచ్చి ఆ నిశ్చయం మాత్రం ఉండాలి దీని మీద వేమన్న గారి పద్యం ఒక్కటి చెప్పేస్తే ఈ శ్లోకం పూర్తయిపోతుంది పద్యం మీరు కన్నదే పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగియ పట్టవలదు పట్టి విడిచిట కంటే మేలు విశ్వదాభిరామ వినురవేమ అది అని చేత సా అనే మాటని వేమన్న గారు అతి అల్పమైన చిన్న చిన్న పదాలతో చాలా అందంగా చెప్పారు తర్వాత శ్లోకం అందాము సంకల్ప ప్రభవామంత ఇప్పుడు ధ్యానం అనేది అభ్యాసం ఎలా చేయాలి రోజు రెండు సార్లు ఉదయం సాయంకాలం ఒక నిశ్చయభావంతో చేయాలి నిరాశకు తావు ఇవ్వకూడదు అని ఆ అభ్యాసాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనస్సుని మీరు ధ్యానంలో దాన్ని వశం చేసుకోవాలి అంటే ధ్యానం లేని సమయం ఉంటుంది ఆ సమయంలో కూడా ఆ మనస్సుని సత్వగుణ ప్రధానంగా అట్టి అంటే మనస్సులో తమో గుణానికి రజోగుణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దాన్ని సాత్వికంగా నిలబెట్టుకోవాలి రోజంతా యాక్టివ్గా ఉండాలి నిద్రపోమన్న అభిప్రాయం కాదు యాక్టివ్గా ఉండాలి కానీ ఎటువంటి యాక్టివిటీ ఉండాలి సత్వగుణాన్ని పెంపొందించే యాక్టివిటీ ఉండాలి ఆహారం కూడా సత్వగుణాన్ని పెంపొందించే ఆహారం ఉండాలి అలాంటి ఆహారం ఉండాలి భాగవతంలో తోట వచ్చింది శ్రీకృష్ణుడు శృతదేవుడు అని ఆయన ఇంటికి వెళ్తాడు భిక్షకి అంటే ఆయన పిలుస్తాడు ఆయన బేడవాడు ఇంటికి రావయా అని పిలుస్తాడు భక్తుడితో ఈయన వెళ్తాడు ఈయన వెళ్తే ఆయన ఏం భోజనం పెట్టేటంటే సత్వగుణాన్ని వర్ధెల్లా చేసే భోజనం పెట్టేట ఈయన ఏమో చక్కగా ప్రేమగా ఆ భోజనం తిన్నట్ట అలా ఉండాలి శ్రీకృష్ణుడికి పెట్టినా సత్వగుణ ప్రధానమైన భోజనమే పెట్టేటంటే మరి దాన్ని బట్టి మీరు ఆలోచించక ఆయనకి సత్వగుణ ప్రధానం పెట్టక్కర్లేదు ధ్వజోగుణమైనా పర్వాలేదు ఆయన కూడా ఈయన పెట్టడం మటుకు సాత్వికమైన ఆహారాన్ని పెట్టాడు ఆయన అదే తినాలి సో ఆ విధంగా తినే ఆహారము చేసే పనులు పన్నులంటే మూడు రకాలు మనం ఆలోచన మానసిక క్రియ వాక్కు వాగ్రూపమైన వ్యాపారం మాట్లాడడం అలాగే చేష్ట చేతులతోటి కాళ్ళతో చేసేటువంటి పనులు ఈ మూడు కూడా సత్వగుణ ప్రధానంగా ఉండాలి సాత్వికమైనవి ఉండాలి రాజస్వం ఉండకూడదు రజోగుణ ప్రధానంగా ఉండకూడదు అంటే ఎలాగా మనం రెండో అధ్యాయంలో మీరు చూసుకుండాలి మనం ఆరో అధ్యాయంలో ఉన్నాం కదా రెండో అధ్యాయంలో ఏం చెప్పారంటే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవారు కామన అంటే కోరిక అక్కడికి వచ్చే మళ్ళీ భగవద్గీతలో కామనారాహిత్యము అంటే కోరికలు లేకుండా డిజైర్లెస్నెస్ అంటారు దానికి చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు ఎందుకంటే కోరిక డిజైర్ అనే దాని యొక్క స్వరూప స్వభావాలని శ్రీకృష్ణుడు చక్కగా విశ్లేషించి ఈ కోరికలు ఒకటి అనవసరము వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు ఉపయోగం ఉంటే ఓన్లీ దాంతోపాటుగా కొంచెం నష్టం ఉన్నా ఉపయోగం ఉంది కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్ ఈ ఉపయోగ నష్టం కోసం ఉపయోగం కోసం నష్టాన్ని స్వీకరిస్తాం వీళ్ళు డ్రగ్గులు టాబ్లెట్లు వేసుకుంటాం ఏదో ఒక రోగం తగ్గుతుండే దాంతోపాటుగా సైడ్ ఎఫెక్ట్ ఏదో ఉన్నా ఈ రోగం తగ్గుతుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటారు ఈ నష్టానికి సిద్ధపడి ఆ లాభాన్ని పొందుతారు సో పాలకోసం రాతిని మోసేడు అని ఎప్పుడైనా ఉన్నారా అలా ఉట్టి ఉంటుంది కాబట్టి ఒకవైపు పాలకొండు ఉంటుంది రెండో వైపు ఆ బ్యాలెన్స్ కోసం ఏం చేస్తాడు ఆ ఉట్టిలోనూ ఓ రాయి బండరాయి ఎందుకు మోస్తున్నాడు ఈ బండరాయి అంటే పాలు పాలు మోయటం ముందు అభిప్రాయం కానీ బండరాయి కూడా అందుకోసం వస్తారు ఆ రకంగా లాభం ఉంటే నష్టాన్ని కూడా మనం సహించవచ్చు కానీ కామనలలో లాభం అనేది ఏమీ లేదు అంతా నష్టమే కాబట్టి అనవసరము రెండు కామనలు తీరినా తీరకపోయినా రెండు పరిస్థితుల్లోనూ కూడా మనస్సు విచిలి విచలితం అయిపోతుంది చాలా అల్లకల్లోలము అయిపోతుంది ఇది రెండు ఈ రెండు కారణాల చేత మీరు మనస్సును సత్వగుణ ప్రధానం చేసి అటువంటి సాత్వికమైన మనస్సుతో ధ్యాన యోగాన్ని అనుష్ఠించదలుచుకుంటే మాత్రం మీరు కామనాలని ప్రక్కన పెట్టాలి కోరికలు ఉండరాదు ఈ లోకంలో మనకి దుఃఖం అనుభవానికి వస్తూ ఉంటుంది అనేక రకాల దుఃఖం మనకు అనుభవానికి వస్తుంది అంతేకాకుండా అనేక రకాల భయం కూడా అనుభవానికి వస్తుంది డిజైర్ అండ్ ఫియర్ సో ఈ రెండు మనకు అనుభవా సఫరింగ్ అండ్ ఫియర్ అదే అన్ని అన్నీ సిమిలర్గా సో ఈ రెండు మనకి దుఃఖము భయము ఎందుకు అనుభవానికి వస్తున్నాయి శోకము భయము ఎందుకు అనుభవానికి వస్తున్నాయి అంటే ఇవాటి మూలంలో కామన ఉంటుంది ఏదో ఒక కామన ఉండబట్టే శోక భయాలు అనుభవానికి వస్తుంది మనిషికి కామన లేకుంటే శోక భయాలేమీ లేదు రావణాసురుడు సీతాదేవిపై మోహపో మోహపడి ఆమెను తన చేతబ తను చెట్టబట్టాలి అనేటువంటి ఒక తీవ్రమైన ఇచ్ఛ చేత ప్రేరేపితుడై ఎంత వినాశాన్ని తెచ్చుకున్నాడో చూడండి అంటే అది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఆ కామన అనేది మనిషిని చాలా తప్పుదారిలో తీసుకెళ్ళిపోతుంది కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పేటువంటి బోధ ఎలా ఉంటుందంటే అంటే మీరు లోకంలో ఉండే పరిస్థితి గీతా పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది ఏది ఇలా చెప్తున్నాడు ఏమిటండి అని అనుకోద్దు మీరు అలాగే ఉంటుంది అది లోకంలో చెప్పేదానికి దీనికి ఏమీ పోలుకుండదు లోకంలో ఎలా ఉంటుంది ఇప్పుడు పిల్లల తల్లిదండ్రుల పిల్లల్ని పెంచుతారు ఎలా పెంచుతారు నాయన నువ్వు బాగా చదువుకో ఎందుకు చదువుకోవాలో బాగానో అంటే నీకు మంచి విజ్ఞానం కలిగి నువ్వు వివేకవంతుడు అవుతావు అని అని అంటారా అన్నారు ఏమంటారు నువ్వు బాగా పరీక్షలు ప్యాస్ మంచి ఉద్యోగం వస్తుంది మంచి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కనుక బాగా డబ్బు సంపాదించవచ్చు బాగా డబ్బు సంపాదించుకుంటే నువ్వు కారు కొనుక్కోవచ్చు ఎయిర్ కండిషనర్లు పెట్టుకోవచ్చు అని చెప్తారు పిల్లలకి కాబట్టి పిల్లలకి అర్థకామాలు నేర్పుతారు అది ఇప్పుడు ఆ గృ ఆ గృహస్థుల్ని కూర్చోబెట్టి పిల్లలకి ముగ్గుపాలతో అర్థకామాలని రంగరించి పోస్తూ ఉండే గృహస్థుల్ని కూర్చోబెట్టి ఆ తల్లిదండ్రులను కూర్చోబెట్టి కామనలను విడిచిపెట్టండి అని నాలాంటి పిచ్చర్డ్ ఎవడైనా చెప్తే అది ఆనా దానికి ఎఫెక్ట్ పడుతుందంటారా That is how things are. This is the law of the wisdom. Okay, suppose are you are a deity of God, God. You God, God, God. God. Now, and you are a deity of God. What do you say? You are a deity of God, you are a deity of God. You are a deity of God. You are a deity of God. So, you are a deity of Brahmauts. What does Brahmauts do you say? Why do you say that? నేనో కార్ రిలీజ్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారంటే దానికి ఏదో సందర్భం ఉంటుంది కానీ బ్రహ్మోత్సవాలకు అడ్వర్టైజ్మెంట్ ఏమిటి ఆర్టీసీ బస్సు మీద అడ్వర్టైజ్మెంట్ యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవములు లేకపోతే మరో ఊరు బ్రహ్మోత్సవములు ఈ చుట్టుముట్టు ఊళ్ళు ఉంటాయి వాటిలో బ్రహ్మోత్సవములకు అడ్వర్టైజ్మెంట్ పెద్ద పోస్టర్స్ దాని మీద ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీ వరకు భక్తులకు అన్ని కోరికలు తీరుటకై విచ్చేయగలరు అన్ని కోరికలు తీరడం కోసం ఇచ్చేయాలి సో ఈ విధంగా మీరు అధ్యాత్మము స్పిరిచువల్ అనుకున్న చోట కూడా మీరు కోరికలు తగ్గించుకోండి ఎవడూ చెప్పడం అయిగా మీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అవి ఇంకా ఇంకా కొన్ని కోరికలను కూడా మీరు జత చేసుకోండి బట్టి అవి తీరకపోతుంటే మీ కోరికలు తీరే ఉపాయం చెప్పడం కోసమే మేము ఇక్కడ కూర్చుని ఉన్నాము మీ కోరికలు తీరే ఉపాయం చెప్పడం కోసమే అదే మా పని గదిగ జాబ్ అలా ఉంటాయి అది దీనికి This is how the society is. All temples, they function like this, mostly. There is no exception. The temple atmosphere is not allowed. Most unfortunate thing is, Ashramalu, Sādhu, Santalu, Mathādhipatalu are also not an exception. People are not allowed to say that they are not allowed. They are allowed to go to Bhagavad Gita. ఏదో వాళ్ళ ఓన్ అప్నా అప్నా అప్నే ఆప్ అప్నే ఆప్ అంటే తెలిసిన మీకు ఏదో ఇక్కడ చూపిస్తారో అక్కడ చూపిస్తారు వాళ్ళ మనస్సుకి నచ్చినవివో నాలుగు కోట్లు సరే కొడుతూ ఉండటం అప్నా ఆప్ కామన్ అలా నువ్వు విడిచిపెట్టండి అని యావడో చెప్పండి అలా ఉంటుంది వాతావరణం సమాజ వాతావరణం అలా ఉంటుంది ఆ సమాజంలో కూర్చోబెట్టి పాఠం చెప్తూ ఉంటే ఏమో ఇక్కడ ప్రారంభం ఏమైనా ఉంటుంది సంకల్ప ప్రభవాన్ కామాన్ తక్వా సర్వా అనశేషత అని ఉంటుంది అంటే మీరు ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ కొని కామాలకు ఇద్దాము అనేందుకు వీలు లేకుండా ఉంటున్నారు ఎందుకంటే ఆయన సర్వాన్ అంటాడు అశేషత చెప్పింది ఒకసారి చెప్తే మీకు సరిగ్గా అర్థమైందో లేదో అని ఒక అరడదిన సార్లు చెప్పేస్తాడు వరుసపెట్టి మీరు తప్పించుకోలేరు కాబట్టి సకల కామనులను నిశేషముగా విడిచిపెట్టుము సర్వాన్ అశేషత ఏమంటే సర్వాన్ అంటే ఏమిటండి అన్ని సకలము సకలము అన్న తర్వాత ఇంక మళ్ళీ ఈ నిశేషం అంటే ఎందుకు అనవసరం కదండి మళ్ళీ ఈ నిశేషం అని అంటాడేమిటి అంటే మీకు ఇప్పుడు ఒక కామన ఉందనుకోండి ఈ కామనని విడిచిపెట్టు ఈ కామనను విడిచిపెట్టిన కామ వాసన ఉంటుంది మనస్సులో ఆ వాసనను కూడా అది శేషం ఇప్పుడు ఇంగువ కట్టిన గుడ్డ లేకపోతే ఇంగువ దాచుకున్నటువంటి భరిణే ఒకసారి డబ్బా ఉంటుంది దాంట్లో ఇంగువు ఉంది నేను అంత అయిపోయింది విభూతి పెట్టు పోసుకున్నామని నేను అడిగాను అమ్మ ఆ భరిణ నేను విభూతి పోసి విభూతి ప్రయాణంలోనూ దాంట్లోనూ ఉంటున్నాను అంటే ఆయన కడిగి ఇచ్చారు ఆ నేను చూసుకోకుండా విభూతి దాంట్లో పోసా కంగారు కంగారుగా ముఖానికి పెట్టుకుంటే ఆ పూట పూటంతా ఇంగువు వాసంతో బాధపడ్డాను అది ఆ భరినలో ఇంగువు లేదు ఇంగు తీయడం అయిపోయింది కరగడం కూడా అయిపోయింది అయినా వాసన ఉంది అక్కడ అలాగే కామ వాసనలు ఉంటాయి మీరు కామనను తిరస్కరించవచ్చు ఆయన కామనల్ని విధులు పెట్టుకున్నాడు అండి ఈ పూటకి పోనీ విధి అని మీరు మనస్సు దిట్టం చేసుకుని ఒక కామనని విధులు పెట్టేశారు నానో కావాలనుకున్నారు పోన్లే తిక్కుమాల నానో మనకి ఎందుకు వచ్చింది నేనో ఇప్పుడున్న సైకిల్తో మనం కాలక్షేపం చేసుకున్నాం అని దాన్ని విదిలిపెట్టేశారు కానీ వాడెవడో నేనో కార్లో వెళ్తూ ఉంటే మీ మనస్సులో ఆయన అప్పుడు చెప్పిన మాట విని మనం పొరపాటు చేసాం బుక్ చేసి ఉండాల్సిందే అని ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకుంటుంది దాన్నే అంటారు వాసన అంట కాబట్టి కామాన్ని విడిచిపెట్టచ్చు కామ వాసన మిగిలిపోతుంది ఇంగువ కట్టిన గుడ్డ ఎలా అయితే వాసన మిగిలిపోతుందో అలాగా వాసన పోవడం చాలా కష్టం ఇప్పుడు ఈ భరిణ ఇంగువ భద్రం చేసిన భరిణ డిబ్బి డిబ్బి అంటారు అది ఇంగు వాసన పోవాలంటే ఏం చేయాలని చెప్పండి మీరు సలహా వచ్చి పెరిగిపోయాల పెరుగు పోసి మళ్ళీ కడిగితే పోతుందేనా అని నా అనుభవం ఎలా ఉందంటే పెరుగు పోసి కడిగితే కొంత పోతుంది అంతా పోదు ఈ పెరుగు జిడ్డు కొట్టుకుంటుంది ఈ కొత్త వాసన వస్తుంది వేడి పోయాలని దట్ ఈస్ సంవాట్ బెటర్ అగ్నిశుద్ధి చేయాలి దానికి అగ్నిశుద్ధి చేస్తే పోతుంది వాసన కాఫీ ఫ్లాస్క్ కూడా మీరు ఎప్పుడైనా స్వామీజీ కాఫీ తీసుకొచ్చే ముందు నేను కడిగిన కాఫీ ప్లాస్టిక్ అదా అంటే సరిపడదు కడిగిందైనా కూడా దాంట్లో వాసన ఉంటుంది నిన్నటి కాఫీ వాసన ఇంకా ఉంటుంది అంచేత ఏం చేస్తారంటే వాటర్ని బాయిల్ చేసి ఆ బాయిల్డ్ వాటర్ దాంట్లో కొద్దిగా పోసి మూత బిగించి పోసి ఇల్లా ఇల్లా అని కారుకొస్తే సరిపడదు ఆ మూతకుంటుంది కాబట్టి మీరేం చేయాలంటే దాంట్లో బాయిల్డ్ వాటర్ నిండా పోయకూడదు సగం పోయాలి అంత సైంటిఫిక్గా చేసేయాలి ఏది చేసినా సగమే పోసి బాయిల్డ్ వాటర్ సగం పోసి మూత పెట్టేయాలి లేకపోతే చేతిని బట్టి చేతికి అవుతుంది మూత పెట్టేసి ఇలా ఇలా నిమ్మడంగా మెల్లగా దాన్ని రిన్స్ చేయాలి ఆ మూతలో కూడా హాట్ వాటర్ తగలాలి ఒక థర్టీ సెకండ్స్ అలా చేపెట్టాలి కంగారు కంగారుగా పారిపోయడం కాదు అప్పుడు తెలిసి పారపోసి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కోల్డ్ వాటర్ తోటి రిన్స్ చేసేస్తే సరిపడుతుంది అప్పుడు నిన్నటి కాఫీ వాసన రాకుండా ఉంటుంది అగ్నిశుద్ధి చేయాలి అలాగే ఇక్కడ మనస్సుని అగ్నిశుద్ధి చేయాలి ఏమిటి అగ్నిశుద్ధి ఎలా చేస్తారు మనస్సుకి జ్ఞానాగ్ని జ్ఞానమని జ్ఞానాన్ని అగ్నితో పోంచారు కాబట్టి గీతను అధ్యయనము చేయుట అనే జ్ఞానంతో దాన్ని శుద్ధి చేయాలి ఇప్పుడు మనం చేస్తున్నది జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితేన కాబట్టి ఆత్మజ్ఞానము ఆత్మస్వరూపము పూర్ణము ఆత్మకి ఆత్మ యొక్క పూర్ణత్వానికి బాహ్యమైన వస్తువులతో ఏమీ సంబంధమే బాహ్యమైన వస్తువులు ఉన్నా లేకున్నా ఆత్మపూర్ణము మీరు ఏదైనా కర్మని చేసినా చేయకున్నా ఆత్మపూర్ణము నా కర్మణా వర్ధతే నో కనియాన్ ఆత్మ నిత్యము పూర్ణమే ఆత్మయందు ఏ వెలికి లేదు ఆత్మ అంటే మీరే మీరే ఆత్మ అంటే ఆత్మ అంటే ఏదో అనుకున్నారు మీరే కాబట్టి కామనలకి అవకాశం ఏముంది ఒక అనవసరం కామనలు అనవసరం కాబట్టి ఈ కామనలనన్నింటినీ త్రోసిపుచ్చవలేను చూడండి సంతృప్తి అంటే ఉన్నదానితో సంతోషపడ్డం అది ఇప్పుడు కామనని కామన అంటే నాకు ఫలానాది లేదు అది లేకపోవడం చేత నాకు లోటు ఉంది ఈ లోటు పూడ్చుకోవాలంటే ఆ ఫలానాటి నాకు ఉండాలి దీన్ని కదా కామన్ కామన్ ఆ అంట దిస్ ఇస్ ది డైనమిక్స్ ఆఫ్ డిసైర్ ఆ లోటు భావన లేకుండగా అంటే ఏమిటి నాకు అన్నీ ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటూ కూర్చోడు పొద్దున్నీ సాయంకాలం దాకా అలా అనుకుంటూ కూర్చుంటాడు అనుకున్నారు నాకు అన్నీ ఉన్నాయి ఏమీ లేకపోవడం ఏంటి అన్నీ ఉన్నాయి కారు లేకున్నా పర్వాలేదా ఆత్మంది కదా అలా అనుకుంటూ కూర్చోడు డిస్ నాట్ లైక్ దాట్ ఆ వెలిక్కి ఆ లోటు అదటి ఇన్ఎడిక్వసీ అంటారు అది ఇన్నర్ పావర్టీ అంతరంగంలో ఒక దారిద్ర్యం ఒక వెలిక్తి అది వీడికి అనుభవానికి రాదు ఇది అదంటే ఎక్స్పీరియన్స్ అంటే రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటాడు నేను కారులో ఎవడో దూసుకెళ్ళిపోతాడు వాటిని చూసిన వెంటనే హార్ట్ అసడయ్య వీడు మనకంటే సగం చదువుకోలేదు నేను చదువుకున్న వీడు సగం చదువుకోలేదు నేను నడిచి వెళ్తున్నాడు వీడు కారులో వెళ్ళిపో అలాగేమనుకోడు ఈ కారు మనకుంటే బాగున్నాయి అనుకోడు వాడికి ఉంది అని కలగదు ఏమీ అనిపించదు ఓ చిరునవ్వు నవ్వుతుంటాడు అంటే ఇలాగే ఉంటుంది లోకం అనో చిరునవ్వును అది కూడా అనుకోడు ఏమీ అనుకోడు అసలు రిజిస్టరే కాదు అంటే అన్సెల్ఫ్ కాన్షియస్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఎనీ పర్టికులర్ ఇన్నర్ పావర్టీ దాన్ని సంతోషము అంటారు ఇన్నర్ దట్ ఈస్ ది ఫుల్నెస్ అది పూర్ణత్వం ఉంటాయి పూర్ణత్వం అంటే లోపల గుండెలో నిండా ఏదో నూనె పోసినట్టుగా పోసట్టేపెట్టేదో ఫిజికల్ పూర్ణత్వం కాదు యూ డి నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీఇనిక్వసీ అది నిష్కామ స్థితి ఇంకా అతనే మహాత్ములు కొంచెం స్వామీజీ కూడా చెప్తూ ఉండేవారు ఫుల్నెస్ ఆత్మా పూర్ణ అన్నారు కదా ఏమిటి ఆ పూర్ణం అంటే ఏమిటి ఆత్మా పూర్ణ పూర్ణం అంటే ఏంటి కాఫీ ఇచ్చారనుకోండి పూర్ణంగా ఇచ్చారంటే ఏమిటో తెలుస్తూ ఉంటుంది ఇంకా ఇంకొంచెం పోస్తే ఒలికిపోయేట్లాగా జస్ట్ బ్రిమ్ దాకా నింపిచ్చారంటే పూర్ణంగా కాఫీ ఇచ్చారు అని తెలుస్తూ ఉంటుంది ఏమిటి ఆత్మ పూర్ణము అంటే ఏమిటి ఏదైనా గిన్నెలాగా నిండా నూనె పోసినట్టుగా ఉంటుందా పూర్ణము అంటే ఫుల్నెస్ అంటే అర్థం ఏంటంటే డిజైర్లెస్నెస్ ఈజ్ ద ఫుల్నెస్ పాజిటివ్ ఏం కాదు అది నెగిటివే అది అన్వయముఖంగా చెప్పేది ఏమీ లేదు మీకు డిజైర్స్ కామనులు ఏమి పుట్టవు అసలు కామనులే పుట్టవు మనస్సులో ఆ మనస్సు అది జ్ఞాని యొక్క లక్షణం జ్ఞానింటే అలా ఉంటాడు అన్నీ చూస్తాడు ఏది నాకు కావాలి అని కోరుకోడు ఆ కోరిక పుట్టదు ఇప్పుడు కోరిక పుట్టినంత మాత్రానది మహాదోషమనో అది చిత్రగుప్తుడు వీడి అకౌంట్లో పాపం రాసేస్తాడనో కాదు ఇది దోషము పాయింట్ కాదు మీరు ఆ కోరిక తీర్చుకోవడానికి అధర్మం ఆచరిస్తే అప్పుడు పాపం వస్తుంది కానీ లేకపోతే మీరు కోరిక ధర్మ మార్గంలో తీర్చుకుంటే ఏం పర్వాలేదు దట్ ఈస్ నాట్ ది ఇష్యూ ది ఇష్యూ ఈజ్ మీ పూర్ణత్వం మీకు అనుభవానికి రావాలి దట్ ఈస్ ది పాయింట్ దానికోసము ఈ కామనలను మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది అసంతోషము కంటెంట్మెంట్ అది తర్వాత ఇంకో క్వశ్చన్ మనిషి ఆనందాన్ని కోరుతాడు కదా మనకు ఆనందం ఎలా లభిస్తుంది ఒక కామనని మనం పొంది ఇది నాకు కావాలి అని ఒకదానిని కామించి కోరి అది సంపాదిస్తే సంతోషం కలుగుతుందా లేకపోతే అసలు కామనలే పుట్టని ఆ పూర్ణత్వమైన పూర్ణమైన డిజైర్లెస్నెస్ స్టేట్ కంటెంట్మెంట్ దేంట్లో ఆనందం ఉన్నది చాలామంది లోకల్లో ఏమనుకుంటారంటే మనం కోరికలు కోరుకుంటూ ఉండాలి ఆ కోరికలు తీర్చుకుంటూ ఉండాలి కోరికలు తీర్చుకున్నప్పుడు అలా ఆనందం కలుగుతుంది అని అనుకుంటారు లోకంలో లోకంలో చూడండి వందకి తొంభై తొమ్మిది మంది అలా అనుకుంటారు అంతేకాదు వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది లక్షకి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది అలా అనుకుంటారు అది తప్పు మీ ఊళ్ళో వాళ్ళు అలా అనుకున్నారు కాబట్టి అది కరెక్ట్ అవ్వదు తర్వాత ఆ మహాత్ముడు ఇలా చెప్పాడండి ఇంకో మహాత్ముడు అలా చెప్పాడండి అని మీరు ఎవిడెన్స్ లేమే అక్కల్లా కామన అనేది దోషము అది మనస్సులో ఒక వెలిపి లోటు అది ఏం చేస్తుందంటే కామనతో కూడిన మనస్సుతో మనకి తాదాత్మ్యం కలగబట్టి మనలో లేని లోటుని మనకి ఆపాదిస్తుంది మనలో ఉన్న పూర్ణత్వము కప్పుబడిపోతుంది ఇంతకంటే అపకారం ఇంకే ఉంటుంది ఎంతకంటే వేరే అపకారం తనకు తాను చూసుకునే అపకారం అంతకంటే వేరే ఏమీ ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆనందాన్ని మనం అల్టిమేట్గా మనం కోరిది ఆనందం ఈ ఆనందము దేని వల్ల వస్తుంది కామన యొక్క పరిపూర్తి వల్ల ఆనందం కలుగుతుందా లేక నిష్కామంగా సంతోషము అంటే కంటెంట్మెంట్ డిజైర్లెస్నెస్ అండ్ కంటెంట్మెంట్ దానివల్ల ఆనందం కలుగుతుందా అని కనుక మీరు ఆలోచించినట్లయితే మీరు ఒక్క విశ్వ వివేకంతో ఆలోచించినట్లయితే కామనా పరిపూర్తి వల్ల ఆనందం కలగదు కామనా పరిపూర్తి వల్ల లోభం కలుగుతుంది మీరు నేనో కారుని కామించి కారు కొనుక్కొచ్చి పెట్టుకున్నారనుకోండి ఎవడో రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవడో దానికి చిన్న డాష్ ఇస్తాయి డ్యాష్ ఇస్తే ఒక గీత పడుతుంది గీతే పడింది అయితే సొత్త చిన్న సొత్త పడింది అప్పుడు మీ మనస్సుకి దుఃఖం కలుగుతున్నా కలగదా ఎందుకు కలిగింది దాని మీద ఆల్రెడీ మీకు లోభం ఏర్పడి ఉంది కనుక లోభంగా ఉంటుంది ఆ కార్లో ఇంట్లో వాళ్ళు దెబ్బలాడుకుంటారు నేను నడుపుతానంటే నేను నడుపుతానని దెబ్బలాడుకుంటాను కావలసిన వాళ్ళే దెబ్బలాడుకుంటారు ఆ దెబ్బలాట సర్దుమాటిగా అయిపోతుంది సాధారణంగా కోఎగ్జిస్టెన్స్ అని ఉంటుంది అంటే కలిసి జీవించడానికి అలవాటు పడి ఉంటారు మ్యూచువల్ డిపెండెన్సీతో ఒకప్పుడు ఆ దెబ్బలాట కొంచెం ఆ కాన్ఫ్లిక్ట్ కొంచెం సివియర్ అయితే ఈ మ్యూచువల్ డిపెండెన్సీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా దూరం పోయి గట్టిగా దెబ్బలాడేసుకుంటారు ఈ కారు కోసం ఇదిగో నువ్వు ఎప్పుడూ కారు ఇవ్వలేదు నాకు వన్ అవర్ రెండు నెలల కడతా గొప్ప కారు నేను చూస్తున్నా ఎప్పుడైనా ఒకసారైనా నన్ను తీసుకెళ్ళావా ఇరవై అవతల అమ్మగారు ఏమైంది వీడి కోరిక లేకపోతే ఇంకో రకంగా అందుకే దృష్టాంతం చెప్తున్నా మీకు కామనా పరిపూర్తి వల్ల లోభము దుఃఖము మిగులుతుంది తర్వాత హెవీ డౌన్ సైడ్ అని నేను చాలాసార్లు చెప్పాను ఈ కారుకి బ్యాంకులో వాడు ఇదో కట్టుతూ ఉంటాడు వాడు కారు ఖరీదు లక్ష కానీ వీడు ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటే రెండు వేలు ఇస్తే చాలు కానీ అల్టిమేట్గా ఆ కారు నాది అని వీడు అనుక్కునేప్పటికీ వీడు ఇవ్వాల్సింది నాలుగు లక్షలు ఉంటుంది చాలా రాంగ్ క్యాల్కులేషన్ మనం ఆలోచించుకోకుండా దాంతో దిగితే పర్వాలేదు కానీ సో ఈ విధంగా కామనా పరిపూర్తిలో ఆనందము లేదు దుఃఖమే ఉన్నది లోభము దుఃఖము ఉంటాయి తర్వాత మీరు పది కామనలు చేస్తే దాంట్లో తొమ్మిది ఫెయిల్ అయిపోతాయి ఫెయిల్ అయిపోయినప్పుడల్లా నేను నా నేను ఆ యోగ్యుడను ఆ భాగ్యుడను లక్ ఐఎమ్ అన్లక్కీ పర్సన్ మీకు ఎప్పుడైనా ఐఎమ్ లక్కీ అన్నవాడు ఎవరైనా కనపడ్డా ఎవడో కనపడ్డాడు ప్రతివాడు ఐఎమ్ వెరీ అన్లక్కీ ముఖేష్ అంబానీ చేసి ఐఎమ్ వెరీ అన్లక్కీ బికాస్ మై ఫాదర్ he still have a, an entire empire whereas i got only half i'm very unlucky isn't it he is very unlucky person he says wala anta kadaina unlucky anukunte inga miru nenu ekkada nilapadta so epdana miru koteshwar latho epdana matladtharu ne re matladakalla vallani matladane yes allow them to speak you will know when, within 3 minutes you will know he is an unhappy guy